పంచకోశాల ఆత్మ కాదా వేరే ఉన్నానని ఎలా తెలుస్తాను వేరవడం అంటే ఏమిటో తెలియదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక వ్యక్తి భర్తగా ఉన్నాడండి ఒక గృహంలో ఒక సంసారంలో ఒక యజమానిగా ఒక గృహంలో ఉన్నాడు ఆయన పేరు భర్త ఆయన పేరు భర్త ఆయన భర్త ఆయన చేసే పాత్ర పేరు భర్త ఏవండి మీ పేరు భర్తేనా అని ఇంటి తలుపు తట్టి ఎవరన్నా అడిగారు నా పేరు భర్త కాదయ్యా బాబు నా పేరు సుబ్బారావు నేను ఈ ఇంట్లో భర్తని అంటే భర్త అనేది ఒక పాత్ర సుబ్బారావు అనేది ఒక పేరు అంతే మీరు సుబ్బారావేనా అని ఆయన అడిగాడు అనుకోండి థర్డ్ పార్టీ ఎవరైనా అడిగినప్పుడు మాత్రమే నువ్వు సుబ్బారావు నీకంటే అన్యమైన బాహ్య జగత్తు నిన్ను గుర్తించడానికి నీ విలాసం మాత్రమే అది తనలో తాను ప్రశ్న వేసుకున్నాడు ఇప్పుడు ఎందుగుండు లీనమై పరమేశ్వరుడు ఎవడు మూల కారణం ఎవ్వడు అనాదిమచలయుండెవ్వడు అవి తనలో తనకొచ్చిన ప్రశ్నలు ఇది నేనెవరని ప్రశ్నించడం అంటే తనలో తనకు ప్రశ్న వస్తే నేను సుబ్బారావు అని ఎవడను సమాధానం చెప్పుకుంటాడు అక్కడ వాడికి సుబ్బారావు లేడు వాడికి ఆ దర్శనం సుబ్బారావు ఇప్పుడు నేను భర్త అని అక్కడ ఏ భర్త ఈ ప్రశ్నలకు ఆన్సర్ నేను సుబ్బారావునండి నేను భర్తనండి ఈశ్వరు సుబ్బారావే ఈశ్వరుడు అండి సుబ్బారావు అని వీడన్నిటికీ సుబ్బారావు భర్త నో బడీ సాటిస్ఫైడ్ ఈ ప్రశ్నలకి ఆ ఆన్సర్లు తీసుకొచ్చి పెడితే సరిపోతుంది దీన్ని బట్టి ఏం తెలిసింది మనలోనే ఒక ద్వైధీ భావన ద్వయం మనలో ఒక ఒరిజినల్ మనిషి ఒకడు ఉన్నాడు ఒక ఒరిజినల్ నేను గారు ఒకరు ఉన్నారు ఆ ఒరిజినల్ నేను గారు తొంభై ఉన్నాడు ఈ కాసేపు వచ్చిపోయేవాళ్ళు పది ఉన్నారు వాడు కాసేపు కొడుకుగా ఉంటాడు వాడు కాసేపు తండ్రిగా ఉంటాడు వాడు కాసేపు తాతగా ఉంటాడు వాడు కాసేపు ఉంటాడు వాడు కాసేపు ఉంటాడు ఓ వాడికి లెక్కలేనన్ని పాత్రలు ప్రపంచంలో ఉన్న పాత్రలు వాడికే ఉంటాయి ఆయా పాత్రోచిత వ్యవహారములు కాసేపు గురువుగా ఉంటాడు కాసేపు శిష్యుడుగా ఉంటాడు కాసేపు ఎత్తికి వదిలేస్తే ఏం చెయ్యాలో తెలియదు వాడిని ఇట్టా వాడు అనేకం అయిపోతుంటాడు వాడు వాడు వ్యవహారంలో అనేకం అవుతుంటాడు యం కాదు నిజానికి మాట్లాడితే ఇది అనేకం ఈ ఆకాశం కూడా ఏకంగా ఉందా అనేకంగా ఉందా చూడబోతేనేమో నీలంగా కనబడుతుంది నల్లగా కనబడుతుంది ఏకంగా కనబడుతుంది కానీ సాధకుడికి ఆకాశం అనేకం ఏకం కాదు మరి ఐదు గగనాలు చెప్పారు కదండి పెంచగన సూత్రం చెప్పారు కదా మాకు ఏదో భౌత భూ అది భౌతికంగా కనబడుతున్న పంచభూతాలలో కనబడుతున్న భూతాకాశము ఆ తర్వాత తనలో తాను ఎవని చే జు చిత్త వృత్తుల దగ్గర వచ్చింది ప్రశ్న నేను వృత్తి చేత రోజు పరిగెడుతున్నాను ఏటికి అసలు వర్ణం ఉందా వాసన ఉందా శబ్దస్పరిశ రూపరసగంధాలు ఉన్నాయా ఎందుకు నన్ను ఇట్లా అని వృత్తి ప్రారంభమయ్యేటప్పుడు జ్ఞానమార్గ సాధకుడు వృత్తిని ప్రశ్నించాడు ఎవని చే అసలు నువ్వు ఎవరో వాళ్ళు పుడుతున్నావు నువ్వు ఎలా వృత్తికి ఉదయం ఎట్లా అవుతుంది చిత్తానికి ఉదయం ఎట్లా అవుతుంది చిత్తుకి ఉదయం ఎట్లా అవుతుంది నేనేమో సచ్చిదానంద స్వరూపుణి కదా నా స్వరూపం ఏమిటి సత్తు చిత్తు ఆనందం అంటే ఏమిటి చిత్ అంటే ప్రకాశం అయ్యా అన్న సత్ అంటే ఉనికి అయ్యా అన్నావు ఆ సంస్కృత శబ్దాలకు తెలుగు శబ్దాలు చెప్తున్నావు నువ్వు ఉన్నావా లేదా ఉన్నానండి ఆ అయితే సత్స్వరూపుడు నువ్వు ప్రకాశిస్తున్నావా లేదా ఆ బాగా వెయ్యి క్యాండిల్ బల్బులాగా ప్రకాశిస్తున్నానండి ఆ అయితే చిత్ నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా ఆ బాగా ఆనందంగా ఉన్నానండి ఆ అయితే ఆనంద స్వరూపుడు నువ్వు సచ్చిద్ద ఆనందస్వరూపుడు మరి ఇంత దానికి నేనే బ్రహ్మం అని అనుకోవడం సత్యమేనా అని ప్రశ్న వచ్చింది ఏదో బ్రహ్మ సృష్టికి ఆధారమని తెలుసుకుంటున్నాం కదా అలా నిర్ణయం కూడా చేశాం కదా మరి ఆ బ్రహ్మము కేవలము సచ్చిదానంద స్వరూపుడేనా ఆయన ఇంకేవి లేవా అన్నా అయినా నాయన బ్రాహ్మీభూత స్థితి ఎందు బ్రహ్మనిష్ట ఎందు సచ్చిదానందము సగుణ సాకారముగా ఉన్నప్పుడు సచ్చిదానందమని నిర్గుణ నిరాకారముగా ఉన్నప్పుడు సత్య జ్ఞానం అనంతమని నిర్ణయించబడింది అంటే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి అంటే సచిదానందం వరకే నాకు నిర్ణయం అయితే సరిపోవడం సత్యం జ్ఞానం అనంతం అనేది అయితేనే సరిపోతుంది జాగ్రత్తగా పట్టుకోవడం నేర్చుకోవాలి అలా ఉండటం నేర్చుకోవాలి గుర్తించి వర్తించాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి జ్ఞాన మార్గ సాధకుడు అంటే గుర్తించి వర్తించాలి గురు చేసే సూచన వాక్యాన్ని అనుసరించి లక్ష్యాన్ని గుర్తించి వర్తించారు అప్పుడే జ్ఞానమార్గ సాధ కూడా అవుతాడు ఒకవేళ అలా గుర్తించే శక్తి లేదనుకోండి